శ్రీ మహాగణాధి సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాపర్యంతం వందే గురు పరంపరా జ్ఞాన విజ్ఞానృప్తమా కోస్థో విజితేంద్రియ సమలోష్టాకాంచే భగవద్గీతను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఒక విషయం మన ముందుకు బాగా బలంగా వస్తుంది అదేమిటంటే మనం యోగులము కావాలి యోగి భవార్జున యోగులు కావాలి అయితే యోగులు కావడం అంటే ఏదో గడ్డం పెంచడం లేకపోతే క్షీర్శాసనం వేయటం అని అలా అనుకోదు అవన్నీ కూడా సాధనాలు ఆ ఒక స్థితిని చేరుకోడానికి అవసరమైనటువంటి సాధనములు ఈ యోగము అన్నది అంతరంగ స్థితి జీవితంలో కర్మ ఉంటుంది ఆ కర్మ యోగంగా తీర్చిదిద్దుకోవాలి కర్మని అలాగే భక్తి ఉంటుంది దాన్ని యోగంగా తీర్చిదిద్దుకోవాలి అలాగే జీవితంలో ప్రతి జ్ఞానం ఉంటుంది తెలుసుకుంటూ ఉంటాడు జ్ఞానం అంటే యూనివర్సిటీ డిగ్రీ అని కాదు జ్ఞానం ఉంటే తెలుసుకోవడం ఎప్పుడూ అన్ని తెలుసుకుంటూనే ఉంటాడు కానీ ఈ ఎవరో తెలుసుకుంటుంటే ఏమి ఉపయోగం ఉంది అలా కాదు ఆ జ్ఞానాన్ని యోగంగా తీర్చిదిద్దుకోవాలి ఈ విధంగా మన జీవితంలో యోగము అనేది స్థిరపడాలి ఆ యోగి అంటే చక్కని సాధకుడుగా ఉండాలి మనం మనం చేసేటువంటి కర్మ అది యోగం అయిపోవాలి మనం చేసే భక్తి అలాగే మనకుండే జ్ఞాన సాధనముల ద్వారా మనం పొందేటువంటి జ్ఞానము ఇవన్నీ కూడా ఈ ఫ్యాకల్టీస్ అంటారే ఇవి యోగంగా తీర్చిదిద్దుకుని యోగిగా జీవిస్తూ ఉండాలి సంసారిగా ఉండిపోకూడదు మరి లోతుగా సంసారంలో ఇరుక్కుపోయి పూర్తి సంసారిగా ఉండిపోతే అంత దుఃఖమే శరీరానికి రోగాలు మనస్సుకి దుఃఖమే దంగా భయము అలా ఉంటుంది కాబట్టి యోగ ఈ సంసారం యొక్క బరువును ఒకసారి తగ్గుతుంది కొంత విశ్రాంతి లభిస్తుంది మనిషికి కొన్ని యోగిగా ఉండాలి యోగ అయిన తర్వాత ఎటువంటి యోగిగా ఉండాలి యుక్త ఇతే యోగి యోగ అంటే సాధకుడైనాడు మంచిది మంచి దారిలో నడుస్తున్నాడు ఇప్పుడు యుక్తుడైపోవాలి యుక్త అవ్వాలి శ్రీకృష్ణుడు యుక్త అనే పదాన్ని చాలా ప్రేమగా ప్రయోగిస్తాడు తరచుగా సమహ యుక్త రెండు పదాల తరచుగా వస్తాయి ఇప్పుడు యుక్త వచ్చింది ఈ శ్లోకంలో తరువాత శ్లోకంలో సమహ రాబోతుంది యుక్త అంటే ఇంటగ్రేటెడ్ అని అర్థం సో అంటే మన జీవితంలో ఎన్ని ఫ్యాకల్టీస్ అంటే ఎన్ని శక్తులు మన ఎందు ఉన్నాయో అవన్నీ ఏకోన్ముఖం కావాలి ఇంటగ్రేటెడ్ అంటే ఏకోన్ముఖం ఇప్పుడు కుటుంబంలో నలుగురున్నారనుకోండి ఎవళ్ళ దిశలో వాళ్ళు లాగుతున్నారనుకోండి ఆ కుటుంబం చిన్నా చిన్నం అయిపోతుంది ఆ నలుగురు మాట చేత భావ భావము అన్నీ కూడా ఏకోన్ముఖంగా ఉన్నారు అప్పుడు ఆ కుటుంబము యూనిట్ లాగా పైకి అలాగే మనిషిలో కర్మ ఉంటుంది భక్తి ఉంటుంది జ్ఞానం ఉంటుంది ఇవి వేటిదారినవి ఒకటి ఇటులాగి కొంతకర్మేమో సంసారం ఇంకో కొంత భక్తి మళ్ళీ దేవుడు మళ్ళీ దేవుల్లోంచి సంసారం సంసారంలోంచి దేవుడు ఇలాగా అలాగే చల్లాచెదరుగా అయిపోకూడదు విక్షేపం ఉండకూడదు ఏకోన్ముఖం కావాలి అటువంటి ఏకోన్ముఖము చేసేటువంటి దానికి యుక్త అని పేరు యుక్తి అస్స అస్థి ఇది యుక్త ఇది ఎలాగంటే భక్తి అస్య అస్థి ఇది భక్త భక్తుడు అంటారు భక్తుడంటే ఎవరు భక్తి వాడు భక్తుడు సాధారణంగా లోకంలో ఈనాడు పేరు ఎలా ప్రథ ఎలా ఉందంటే భక్తుడంటే ఆ వేషం ఏదో ఉంటుంది భక్తుడి వేషం ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది తిరుపతిలో భక్తుడి వేషం అలా ఉంటుంది శ్రీశైలంలో భక్తుడి వేషం ఇంకోలా ఉంటుంది ఆ వేషం వేసుకున్నవాడు అనే ఒక ధోరణి సమాజంలో కనపడుతుంది కానీ వేషాన్ని బట్టి భక్తి నిర్ధారింపబడదు భక్తుడు అవడు వేషాన్ని బట్టి భక్తి ఉంటే భక్తుడవుతాడు భక్తి అన్నది హృదయంలో ఉంటే భక్తుడవుతాడు సో శంకరులతో అంటారు కిరాత భక్తావతంసాయతే అని అంటారు సౌందర్య శివానందలహర్లో కిరాతుడు అతను కిరాతుడు చదువు సంధ్యా ఏమీ లేవు శాస్త్రం అవి తెలియదు అటువంటి కిరాతుడు భక్తావతంసాయతే తిన్నడు అతను భక్తులలో కల్లా శ్రేష్ఠుడైనాడు వేషం లేదేం లేదు ఎందుక హృదయంలో నిండైన భక్తి ఉన్నది సో ఆ విధంగా యుక్త యుక్తి గలవాడు యుక్త ఈ యుక్తి గలవాడు ఎలా ఉంటాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ నేను ఇంకా మీకు ఒక చిన్న గ్యాప్ వచ్చింది కనుక చిన్న రీక్యాప్ అంటారు రీక్యాప్ ఇస్తున్నాను అనమాట సో తృప్తి దేని వల్ల కలగాలి జ్ఞాన విజ్ఞానాలను బట్టి తృప్తి కలగాలి కొంతమందికి భోజనం వల్ల తృప్తి కలుగుతుంది కొంతమందికి భోగాల వల్ల తృప్తి కలుగుతుంది కొంతమందికి ధనాన్ని బట్టి తృప్తి కలుగుతుంది అలా ఉండకూడదు జ్ఞాన విజ్ఞానాలను బట్టి మనకి తృప్తి కలుగుతూ ఉండాలి జ్ఞానము అంటే శాస్త్రము తెలుసుకోవటం విజ్ఞానము అంటే తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం అలా ఉండాలి కూటస్థుడుగా ఉండాలి కూటస్థుడు అంటే అవిచలితుడు అని కానివాడు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి ఓపిసరు సుఖం వచ్చినా పట్టదాలము ఓపిసరు దుఃఖం వచ్చినా పట్టలేము మంచి వచ్చినా పట్టలే పట్టదాలరు చెడు వచ్చిన పట్టుదల యో యో రెస్పాన్స్ అంటారు అంటే మంచి వస్తే అంతరిక్షంలోకి ఎగిరిపోతాడు చెడు వస్తే పాతాలలోకి కురిగిడిపోతాడు అలాంటి రెస్పాన్స్ ఉండకూడదు మంచైనా చెడైనా అవిచలితుడు అంటే విచలితుడు కానివాడు అంటే డిస్టర్బ్డ్గా అయిపోడు అనమాట అలా నిబ్బరంగా ఉంటాడు మంచి వచ్చింది కదా అని గర్వము అహంకారము హర్షము అలా ఉండదు చెడు ఏదైనా వచ్చింది కదా అని మనిషి దిగజారిపోదు అలాగా సమస్థితిలో ఉండిపోతాడు నిశ్చలంగా ఉండిపోతాడు మనిషి యొక్క ప్రవృత్తి అలా ఉంటుంది వాడు కూటస్థ విజితేంద్రియ ఇంద్రియాలు ఉంటాయి ఇంద్రియాల విషయాలతోటి సంపర్కాన్ని పొందుతూ ఉంటాయి చెవి శబ్దాలని ఉంటూ ఉంటుంది ముక్కు గంధాలను ఆఘ్వానిస్తూ ఉంటుంది నాలుక రసాలను రుచులను ఆస్వాదిస్తూ ఉంటుంది జాపేసీది కాదు అది ప్రాణం దేహంలో ప్రాణం ఉన్నంతసేపు నడుస్తాయి కానీ మనం ఇంద్రియాల వశంలో ఉండకూడదు నాలుగు చెప్పిన దాన్ని బట్టి భోజనం నిర్ధారితమైతే నాలుగు రుచిని బట్టి భోజిత భోజనం నిర్ధారితమైతే రోగం వస్తుంది ఆరోగ్యానికి ఏది మంచిదో అలాంటి భోజనం తీసుకుని ఆ భోజనాన్ని కొంత ఆస్వాదించటంలో తప్పలేదు అలా ఉండాలి కానీ నాలుగు చెప్పినట్టుగా భోజనం ఉండాలి చెవి చెప్పినట్టుగా శబ్దాలు ఉండాలి అలా మొదలు పెడితే వీడు భోగే రోగ భయం అని భర్తృహరి వైరాగ్య శతకంలో ఎక్కడ భోగం ఉందో అక్కడ రోగము వల్ల భయం ఉంటుంది భోగి రోగి అని ఇద్దరు ఉంటారు అయితే భోగి రోగి అయిపోతాడు భోగికి యోగి కాలేదు కాబట్టి మనం యోగులం కదా యోగి భోగి కాకాల కాకూడదు కాబట్టి యోగంటే శరీరం మనస్సు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఇంద్రియ జయము ఇంద్రియముల జయము అంటే ఇంద్రియాలను పట్టుకుని కొట్టేసే ఏదో చేసేయాలని కాదు ఇంద్రియముల వశములో మనము ఉండకూడదు దాన్ని ఇంద్రియ జయము అంటారు సో విజితేంద్రియ సమలోష్ట అంటే ఇది కూడా మనం చక్కగా విశ్లేషణ చేస్తున్నాము మట్టి బిడ్డ చిన్న బిడ్డ మట్టిబిడ్డ అష్మ అంటే రాతి ముక్క కాంచనా అంటే బంగారం ఏమిటి తేడా మట్టితోటి వ్యవసాయం చేసేది లేదు రాళ్లతోటి ఇల్లు కట్టేది లేదు బంగారం తోటి నాగలు పెట్టుకునేది లేదు అదనమాట సమలో స్టాస్ కద్యూ అర్థం అది అన్నీ సమానమే కాబట్టి అంటే దాని ఎందు మమకారమం లేకుండా లేకుండా మమకారం ఉండద్దంటే సో ఆ విధంగా ఇది కూడా చూసినాము అలా ఎవడైతే ఉంటాడో వాడు యోగి అది సమలోష్టాశ్మ కాంతినహంకే ఇక్కడ బెల్లంకుండలు రామారావు ఇక్కడ చాలా బాగా రాస్తారు మట్టిబిడ్డ రాతి ముక్క ఉందనుకోండి అవతల బారేయడం బంగారం ఉందనుకోండి తీసుకెళ్లి లోపల పెట్టడం ఏమండ తర్వాత ఎవరికైనా ఇవ్వాలనుకోండి మట్టిబిడ్డ రాతి ముక్క అలాంటివి మనకి అక్కర్లేనివి మనకి పనికిరానివి ఇవ్వడం ఉపయోగపడేది ఏదైనా ఉంటే లోపల దాచి ఇలాంటి దృష్టి ఉండకూడదు కానము లోష్టము అష్మ లోష్టము అష్మ అన్నది హేయములు అంటే అవతల పారీ కాంచనం అంటే లోపల దాచిపెట్టేది అది వచ్చేసింది చూడండి వైషమ్యం వచ్చేసింది సమత్వానికి ఆపోజిట్ అయిపోయింది అలా ఉండడు మహాత్ముడు మహాత్ముడు లోష్టాన్ని అంటే మట్టుబిడ్డని అష్మ అంటే రాతి ముక్కని ఏ విధంగా చూస్తాడో కాంచనాన్ని కూడా అలాగే చూస్తాడు సో రామకృష్ణ పరమహంస శ్రీరామకృష్ణుల వారు ఈ కాంచనం విషయంలో చాలా పెద్ద దృష్టాంతంగా ఉండేవారు ఆయన ఆయన కాంచనాన్ని అసలు ధరికి రాణించేవంటారు ఎందుకీ కాంచనం కాంచనం అంటే బంగారం బంగారం ఇది సింబల్ దేనికి తృష్ణ గ్రీడ్ ఆశకి సింబల్ అది ప్రాపంచిక విషయాలపై మనిషికి ఉండేటువంటి పెరాస ఏది కలదో దానికి సింబల్గా కాంచనము అని అంటారు కాబట్టి ఈ హేయ బుద్ధి అంటే లోష్ట అశ్మ తర్వాత ఉపాధేయ బుద్ధి అంటే కాంచన ఈ రెండింటికే అతీతంగా సమంగా ఉంటాడు సమలో ఇక్కడే వచ్చింది సమ తర్వాత శ్లోకం అనుకున్నా ఇక్కడికే వచ్చేసింది సమ సమలోష్మ కాంచామోసారి సయోగి సమలోష్టాశ్మ కాంచోష్మ సమాని స లోష్టము ఆశ్మ కాంచనము ఈ మూడు కూడా ఎవరికైతే సమములో అట్టివాడు అయోగి మంచిది తర్వాత శ్లోకం సుహృన్మిత్ర్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధు సాధుష్ పాపేషు సమబుద్ధి ఇది చాలా గొప్ప శ్లోకం ఈ శ్లోకంలో ఒక చక్కటి హ్యూమన్ సైకాలజీని దీంట్లో మనం పరిశీలించడానికి అవకాశం ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే ఎదుటి వాళ్ళని చూసినప్పుడు ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషిని ఒక కొలబద్ద ఏ మెంటల్ మెషరింగ్ యాడ్ యాడ్ స్టిక్ అంటారు ఆ కులమానంతో మనిషిని కొలిచి మనం ఆ మనిషిని అంచనా వేస్తూ ఉంటాం వీడి వీడి మనస్సులో ఒక కులమానం ఉంటుంది ఆ కులమానం ఫిజికల్గా ఏదో స్కేల్ ఉంటుందని కాదు మెంటల్ స్కేల్ ఒకటి ఉంటుంది ఆ మనిషిని చూసిన వెంటనే ఆ మెంటల్ స్కేల్ తోటి ఆ మనిషిని కూల్ చేయటం పోల్చేసి ఏదో ఒక కేటగిరీలో పారేయడం తీసుకెళ్ళి ఉదాహరణకి ఎవరైనా వచ్చారనుకోండి వస్తే ఎవరైనా వస్తే ఆ వేషం చూడగానే ఏదో జీన్ ప్యాంటు ఏదో వేసుకొచ్చాడు అనుకోండి ఆ జీన్ ప్యాంటు వేసుకున్నాడు కాబట్టి వీడు పొగరమోతూ అని నేను అప్పుడే నిశ్చయం చేసేస్తాను వాడు పొగరమోతూ సో దాన్ని ఏమంటారు దాన్నే మనస్సులో ఒక కొలమానం ఉంటుంది వీడికి ఆ వచ్చిన వాడు జీన్ ప్యాంటు వేసుకుంటే వాడు పొగరమోతూ వచ్చిన వాడు చక్కగా పంచకట్టు కట్టుకుని వచ్చాడు అనుకోండి వీడు భక్తుడు ఇది కొలమానం అయ్యా మీరు అలాంటి కొలమానం చేస్తే అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అవుతుంది ఈ పంచుకట్టు కట్టుకొచ్చిన ఆయన మీ పర్సు కొట్టేస్తాకపోవచ్చు ఈ జీన్ ప్యాంటు వేసుకున్నవాడు అల్టిమేట్గా చాలా మంచి భక్తుడి కింద తయారు కావచ్చు కాబట్టి మన కులమానం ఏమైంది దెబ్బతిందా లేదా కాబట్టి మనం ఎలా ఉంటామంటే ఎప్పుడూ కులమానం ఒకటి పెట్టుకుని సో చాలా సార్లు నేనే ఎన్నోసార్లు చేశాను ఒక మనిషిని చూసి రాంగ్ జడ్జిమెంట్ ఎప్పుడు రాంగ్ జడ్జిమెంటే ఈ మనుషుని చూసి అబ్బా ఎంత యోగ్యుడండి తను అని అనుకుంటాం పది వారం రోజులు కాకముందే వాడు యోగ్యత బయటపడుతుంది అంటే మన జడ్జిమెంట్ ఏమైంది తప్పు కదా కాబట్టి దాన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏమిటి ఎవళ్ళని జడ్జి చేయొద్దు సరిపడ జడ్జి చేయకుండా ఉంటే వాడిని యోగ్యుడనే అనొద్దు అయోగ్యుడని అనద్దు అలా ఉంచేసే అంటే పొలమానం పెట్టి కొలవద్దు అలా ఉంచేసి ఇప్పుడు మీకు మనిషి కనబడ్డాడు అనుకోండి ఒకటి వైపు చాలా పవర్మూర్తిగా కనపడుతున్నాడు అన్నారు అనుకోండి ఆల్రెడీ మీరు ఒక కులమానంతో ఆ మనిషిని ఒక కేటగిరీలో వేశారు అని అర్థం సాధారణంగా మనుషులు అలాగే ఉంటారు మనిషిని కొత్త మనుషులను చూడగానే ఒక కులమానంలో వేస్తారు ముఖ్యంగా పల్లెటూరుకి ఎప్పుడైనా వెళితే మీకు కనపడుతుంది ఇప్పుడు నేను పల్లెటూరులో ఏ పల్లెటూరులో పుట్టి పెరిగానో అక్కడికి వెళ్ళాను అనుకోండి ఆయన పెద్ద ఆయన అరుగు మీద కూర్చుని ఉంటారు ఆయన అలా వీధిలో పెద్ద ఎవరు వెళ్ళరా వెళ్లి వాళ్ళ రైతులు లేకపోతే కూలీ మనుషులు ఉన్న అందరూ తెలుసున్నయన వీడు పల్లె పల్లె ఎక్కడి నుంచో బస్సు దిగి చేతిలో పెట్టుబట్లను వస్తుంటే ఆయన చూస్తారు చూసి ఇలా దూరం నుంచి వాడిని అంచనా వేసి ప్రయత్నం చేస్తారు అంచనాకి రాడు మొత్తానికి బస్సు దిగి వచ్చేటదిని మాత్రమే తెలుస్తూ ఏ ఇలా రాబోయ్ ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే హైదరాబాద్ నుంచి వస్తున్నానండి ఒక ఎవరబ్బాయి ఫలానా వారబ్బాయి ఓ అవును అవును హైదరాబాద్లో ఉండి జోన్ చేస్తున్నావు అనువు అవునండి అవును హైదరాబాద్లో ఎంత ఇస్తాను ఇక్కడ నెలకి గీతం అని అడుగుతాడు అంటే ఏదో చెప్పారు పర్వాలేదు అవును మీ నాన్నకి ఏమన్నా పంపిస్తున్నావా మంచిదమ్మా ఇప్పుడే వస్తున్నావా వెళ్ళింటికి అని పంపిస్తాడు ఒక కాఫీ తాగవాళ్ళు అలాగే అవును పిల్లలు పంపిస్తారు అంటే ఆయన ఆ మనిషి గురించి ఒక కొలబడ్డ వేసేసుకుని కొలమరం వేసుకుని వీడు యోగ్యుడను అయోగ్యుడను ఏదో ఉంటుంది లెక్క అది వేసుకుని పంపిస్తారు అలా వేసుకోకుండా మీరు కనుక సమాధానం చెప్పకుండా ఆయన పిలిచినా వెళ్లకుండా వెళ్ళిపోతే ఆయన కడుపులో బొట్టు వచ్చినా లేకపోతే కొంచెం చాలా ఇబ్బంది పడుపుతారు వీడు ఎవడో కేటగిరీస్ చేయలేదు వాడిని ఏదో ఒక కేటగిరీలో పెట్టాలి ఏ కేటగిరీలోనూ పెట్టకుండగా అలా వదిలేస్తే ఇప్పుడు మనసుకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు వాడిని ఏ కేటగిరీలో వేయాలి ఏదో ఒక కేటగిరీలో వెయ్యాలి కదా ఇలా ఉంటారు మనుషులు ప్రతి కూడా ఈ లక్షణం ఉంటుంది పూర్వం ఒకప్పుడు నా అనుభవంలో నేను ఒకప్పుడు మేం వేదం అది చదువుకుంటూ ఉండేవాళ్ళం ఎవళ్ళైనా కనపడితే కొంచెం వేదం చదువుకున్నవాడు అన్నవాడు కనపడితే మేం కాపలా కాసేవాళ్ళం ఆయన నోరుప్పిఓ మంత్రం చెప్పేదాకా కాపలా కాసేవాళ్ళం అలా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం ఆయన ఏదో టైంలో నోరుప్పో మంత్రం చెప్పగానే ఇంతేనా ఈయన పసా అని ఆయన ఓ కేటగిరీలో పారేసేవాళ్ళం ఆయనకి మంత్రం సరిగ్గా రాదు లేకపోతే అబ్బో బాగా చెప్పాడు పర్వాలేదు అని పర్వాలేదు అని అదో కేటగిరీ ఒకప్పుడు ఎప్పుడే ఎప్పుడు ఈ రెండు కేటగిరీలే తగిలివి ఎప్పుడే అయినా ఓ కేటగిరీ ఆయన గొప్ప విద్వాంసుడురో అని ఓ కేటగిరీ ఎప్పుడే అయినా ఎందుకండి ఈ కదండి అలా ఉండేవాళ్ళం అంటే ఆ చదువుకునే రోజుల్లో ఉండే ఒక అహంకారం అనో మరి దాన్ని మీరు ఏమంటే అని తర్వాత క్రమంగా నాక అర్థమైంది ఇది అనవసరం ఇది తప్పు గీతస్వరూపం తర్వాత తెలిసిందో ఈ విధంగా మనుషుల్ని చూడగానే ఒక కేటగిరీలో వాడిని వేయటం ఒక అంచనా వేయటం వాడిని ఇటు మంచిగానో అటు చెడుగానో వాడిని నిర్ధారించటం దానిని బట్టి ఆ మనుషుతో మనం వ్యవహారం అది ప్రభావితం అవుతూ ఉంటుంది మీరు మనుషుల్ని చూడగానే వీడు దుష్టుడు లేకపోతే అయోగ్యుడు లేకపోతే పొగరుమోతూ అది మీరు ఒక నిర్ణయానికి వచ్చేసారనుకోండి ఆ తర్వాత ఆయన వచ్చి దండం పెడతాడు దండం పెడితే మీరు ఏం చేస్తారు ఆ దండం పెట్టిన దానికి రెస్పాన్స్ ఇస్తారు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు కోల్డ్ రెస్పాన్స్ ఇస్తారు ఎందుకంటే ముందే అయోగ్యుడు మీరు నిర్ధారణ చేసిన తర్వాత ఇచ్చే రెస్పాన్స్ కోల్డ్గా ఉంటుంది ఆయన చాలా యోగ్యుడు అయ్యాడు అనుకోండి తరచుగా అలా అవుతుంది కూడా అప్పుడు మీ రెస్పాన్స్ తప్పని ప్రూవ్ లేదా ఎంత దోషం అది కాబట్టి ఏ రకంగానూ మీరు కేటగరైజ్ చేయకుండగా అలా ఓపెన్ మైండ్ ఉండడం అలాగే క్లాసుకు వస్తారు విద్యార్థులు క్లాసుకొచ్చేప్పుడు క్లాసుకు వచ్చి కూర్చుంటారు కూర్చుని ఎవరు వీడు వీడి ముఖం ఎప్పుడు చూసినట్లేదే ఎక్కడ టీవీలో వీడి ముఖం కనపడలేదు వీడు ఏం చెప్తాడు ఇప్పుడు పాఠం ఏం చెప్తాడు గీత చెప్తాడా వీడు ఎక్కడ చదువుకున్నా అని ఇలా జడ్జిమెంట్ వేసుకుంటూ ఉంటాడు వేసుకుంటూ ఏం చెప్తాడు గీత అని అలాగా వీడు ఆల్రెడీ ఒక జడ్జి చేసేటువంటి దృష్టితోటి క్లాసు వింటాడు అలా ఎప్పుడైతే విన్నాడో వాడికి ఆ క్లాసు అందదుమించిపోతుంది నాకే ఓసారి అనుభవం అయింది నేను ఎవరో మహాత్ములు హృషికేష్ వెళ్ళినప్పుడు ఎవరో మహాత్ములు ప్రవచనం చెప్తున్నారు అంటే హిందీలో చెప్తున్నారు నాకు హిందీ వచ్చు నేను వెళ్ళి వెనకాల ఎక్కడో సీట్లో కూర్చున్నాను చాలా మంది ఉన్నారు రెండు ఉన్నారు నేను కూడా వెళ్ళి కూర్చున్నాను ఆయన మొదలుపెట్టారు ముందేమనుకున్నాను ఏదో గీతలు చెప్తున్నారు ఏం చెప్తున్నారు గీత ఏదో చెప్తూ ఉంటారు గీతలు ఏదో చెప్తూ ఉంటారు లోకంలో చాలా మంది చెప్తూ ఉంటారు ఎక్కడ చాలా తోకా లేకుండా చెప్పేస్తూ ఉంటారు ఒకవేళ కొంచెం ఆర్గనైజ్డ్గా మాట్లాడుతున్నాడు అని అనుకున్న సందర్భాల్లో కూడా ఆ లోతు ఉండదు చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను ఇలా ఉంటుంది ఏదో చెప్తూ ఉంటారు చూద్దాం అసలు ఈయన ఏం చూద్దాం అని కూర్చున్నాను ఒక పది నిమిషాలు అయ్యేప్పటికీ నా పొరపాటునే తెలుసుకున్నాను ఈ విధంగా జడ్జిమెంట్ యాటిట్యూడ్ తోటి క్లాసు అటెండ్ చేస్తే మనం నేర్చుకునే అవకాశం ఉంటే కూడా దాన్ని జార విడుచుకుంటాము అన్నది అర్థమైపోయింది ఎందుకంటే ఆయన చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు ఎన్నో బుద్ధికి అందేటువంటివి పండితులకు కూడా ఉపయోగపడే మంచి మంచి విషయాలన్నీ చెప్తున్నారు కాబట్టి మన జడ్జిమెంట్ ఏమైంది పొరపాటు అయిందా లేదా తక్కువని ఈ జడ్జిమెంట్ అనవసరమని తప్పని తెలుసుకున్నాను కాబట్టి అక్కడ ఒక గంట కూర్చున్న దానికి నాకు వినియోగం వచ్చింది ఉపకారం అయింది అదే తెలుసుకోకుండా ఉండిపోయాను అనుకోండి అప్పుడు ఆ కూర్చున్న దాని వల్ల కూడా ఉపయోగం ఉండదు శ్రవణం చేసేప్పుడు కూడా ఓపెన్ మైండ్తో శ్రవణం చేయాలి కానీ జడ్జిమెంట్ పెట్టుకుని చేయకూడదు ముందే చూసుకోవాలి ఆయన చెప్పే దాంట్లో సారం ఏమీ లేదనుకోండి టైం వేస్ట్ చేసుకోకూడదు అక్కడే కూర్చుని వాళ్ళ ఏదో ఒక కలక్షేపం సాయంకాలం పూట ఏం చేస్తాం ఖాళీగా ఉన్నాం కదా ఏదో చెప్తాడు విన్నామని ఆ రకమైన శ్రవణం వల్ల ఎందుకు పనికిరాదు అటువంటి శ్రవణం టైం అలా వేస్ట్ చేసుకోకూడదు ప్లాన్ చేసుకుని ఈ శ్రవణం వల్ల మనకు ఉపయోగం ఉంది మ మనం క్లాసు వెళ్ళడం పూర్తయ్యేపటికి మన యొక్క అంతరంగంలో ఒకంత వికాసం కలగాలి యుష్ బికమ్ వైజ్ అలా ఉండాలి క్లాస్ అంటే అంతేగాని ఏదో ఏదో తలా తోకా లేకుండగా అలా ఉండకూడదు అలా ఉంటాయి లోకం నిండా అలాంటివి ఉంటాయి కానీ మనం అలాంటి వాటిల్లో సమయం వృధా చేసుకోకూడదు కాబట్టి కరెక్ట్ అయినటువంటి క్లాసుకు వెళ్ళాలి కానీ జడ్జి చేస్తూ ఉండటము అందరినీ మానసికమైన కొలబద్దలతో కొలుస్తూ ఉండటము వాళ్ళని కేటగిరీస్ ఏ బీసీడీ అని మన పిల్లలకి గ్రేడ్లు ఇస్తారు హెడ్ మాస్టర్ అలాగంటే హెడ్ మాస్టర్ పదవిలో ఉండి జనాలందరినీ అంచనాలు వేస్తూ ఉండటము అది తప్పు అలా చేయకూడదు సాధారణంగా అటువంటి అంచనాలు వేసి వాళ్ళకి ఇన్ని రకాల జనాలు కనపడతారు ఎటువంటి జనాలు ఇక్కడ శ్లోకంలో సగభాగం అంతా ఒకటే సమాస పదం ఆ సమాసం సుహృత్ మిత్ర అది ఒకసారి సుహృత్ మిత్ర అవి ఉదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు అన్ని రకాల మనుష్యులు మనకి మనం మనస్సులో వేసే అంచనాలను బట్టి అన్ని రకాల మనుష్యులు మనకి ఎదురవుతూ ఉంటారు తారశీల్లుతూ ఉంటారు సుహృత్ చూడండి అసలు పదాల అర్థం చూద్దాం సుహృత్ సుష్ఠు హృత్ ఎస్య సహా సుష్ఠు అంటే హృదయము అంటే చాలా మంచి హృదయము ఎవడికో వాడు సుహృత్ సుహృత్ అంటే ఇంగ్లీష్లోకి ఫ్రెండ్ అని ట్రాన్స్లేట్ చేయొచ్చు కానీ మళ్ళీ పక్కనే మిత్రానుంది మిత్ర అంటే కూడా ఫ్రెండే మరి ఎలాగ ఇప్పుడు ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ అని అలా ట్రాన్స్లేట్ చేస్తే ఏదో కొంత తేడాన్ని చూపించాలి కదా పదాలు ప్రయోగించినప్పుడు ఇప్పుడు అక్కడ భాష్యకారులు ఏం చేశారంటే భాష్యకారులు చెప్పబోతున్నారు మనకు మనం చేసి ఉపకారంతో సంబంధం లేకుండా ప్రత్యుపకారాన్ని అపేక్షించకుండా మనకి హితం చేస్తే వాణ్ణి సుహృతు అంటారు ఏమంటే మిత్ర అంటే ఒకటి ప్రత్యుపకారాన్ని అపేక్షిస్తూ హెల్ప్ చేస్తే వాడిని మిత్ర అంటారు ఈ కేటగిరీ సుహృతు మిత్ర దీనికి ఆపోజిట్లు ఉంటాయి సుహృతుకి ఆపోజిట్ మిత్రకి ఆపోజిట్ రెండు వచ్చాయి అరి ద్వేష్య అని రెండు పదాలు ఉన్నాయి నిజానికి అరి అన్న ద్వేష అన్న జనరల్ గా మీనింగ్ ఒకటే కానీ ఇక్కడ ఎలా అయితే సుహృతు మిత్ర అనే రెండు కేటగిరీలు వచ్చాయో అక్కడ కూడా అరి ద్వేష అని రెండు కేటగిరీలు వస్తాయి అరి అంటే శత్రువు ద్వేష్యా అన్నా కూడా శత్రువే అయితే మన మన ద్వేషంతో సంబంధం లేకుండా మనం ద్వేషించకున్నా కూడా వాడు మనని ద్వేషిస్తాడు వాణ్ణి అరి అని అంటారు ఇంకొకడు మనమే వాణ్ణి పని కట్టుకుని ద్వేషిస్తూ ఉంటాం వాణ్ణి ద్వేష్యా అని అంటారు ఇప్పుడు ఉదాహరణకి ఆఫీస్లో పనిచేసేప్పుడు మీ బాస్ ఉంటాడు అనుకోండి ఆ బాస్ని మీరు ద్వేషించారనుకోండి ఆయన మీరు శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు ఆయన వైపు నుంచి మీ మీద ఆయనకేమీ శత్రుత్వం లేదనుకోండి అప్పుడు మీరు ఆయనకి అరి అవుతారు ఆయన వైపు నుంచి ఆయన ఏమీ వ్యతిరేక భావం లేదు కానీ మీరే శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు కనుక అలా అవుతుంది చాలాసార్లు వాడిని అరి అంటారు అలా కాకుండా వీరే పరిగెట్టుకుని ఎవరిని ద్వేషిస్తారో వాళ్ళకి ద్వేష్య ద్వేషించబడేవాడు అదే అర్థం వస్తుంది కదా అది రెండు కేటగిరీలు కాబట్టి మనం ద్వేషించకున్నా మనల్ని ద్వేషించేవాడు అది మనం ద్వేషించేవాడు వాడు ద్వేషించినా మన మన వైపు నుంచి మనం ద్వేషించే సందర్భంలో ద్వేష అని రెండు కేటగిరీలు అవ రెండు వచ్చాయి తర్వాత ఇంకో రెండు ఉన్నాయి ఉదాసీన మధ్యస్థ అవి రెండు మళ్ళీ రిలేటెడ్గా ఉంటాయి ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి ఎవడో ఇద్దరు దెబ్బలు సాధారణంగా దెబ్బలు ఉంటారు ఎవడో వాళ్ళు దెబ్బలు ఉంటారు రోడ్డు రేజ్ ఉంటుంది రోడ్డు రేడ్జ్ మామూలుగా వెళ్తూ ఉంటే రోడ్డు మీద చాలా రష్ ఉంటుంది ట్రాఫిక్ ఒకళ్ళ అదేదైనా ఆ స్కూటర్ కారుకు తగలడమో కారు స్కూటర్కి తగలడమో అలా అవుతుంది ఇన్ని వెహికల్స్ మీద ఇంత రష్ మీద ఆ స్పీడ్ కారణంగా అవుతుంది ఎవరికైనా అవుతుంది ఆ పొరపాటు దాన్ని అర్థం చేసుకుని ఆ ఇంతలోకి వచ్చిన నష్టం లేదు లేని ముందుకు వెళ్ళిపోవాలి కానీ అలా వెళ్ళిపోవాలి రోడ్ రేంజ్ అని దెబలాటికి పొలం తిట్టేసుకుంటూ ఆ తెట్ల నుంచి కొట్టుకోవడం దాన్ని కూడా వెళ్ళిపోతారు అప్పుడు మీకు రెండు రకాల మనుషులు ఉంటారు కేవలము అలా ఉదాసీనంగా చూస్తారు పట్టించుకోకుండా దాంట్లో కలగజేసుకోకుండా చూస్తారు ఆ ఎదుర్కొన్నా ఉంది కాబట్టి చూస్తారు కలగజేసుకోరు వాళ్ళని ఉదాసీన అంటారు కలగజేసుకుని వాళ్ళిద్దరికీ ఏదో రాజీ ఏర్పాటు చేసి వీడికి ఏదో వాడికి డబ్బు ఇప్పించడం ఏదో చేసి మొత్తానికి ఆ దెబ్బలాట్లో ప్రవేశించి ఇద్దరికీ రాజీ చేసే ప్రయత్నం చేస్తే వాడిని మధ్యస్థ అంటారు చూడండి ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇలాగ ఫలానా వారు ఉన్నారు ఆయనతోటి రకమైనటువంటి ఇబ్బంది వచ్చింది చాలా కలతలు వచ్చాయి దీని విషయంలో మీరు ఏదైనా కొంచెం మాకు సర్దుబాటు చెప్పి సర్దు చెప్పి మీరు హెల్ప్ చేయాలి అని ఎవరో వచ్చారు నా దగ్గరికి నేను ముందు అనుకున్నాను పొన్నే పాపం వారు ఏదో అడిగారు ఉపకారం అడిగారు చేద్దామనే నేను అనుకున్నాను కానీ కొంచెం సేపటికి అదే ప్రసంగంలో నేనేవో ప్రశ్నలు అడిగితే ఆయన లీగల్ పాయింట్స్ మాట్లాడడం వల్ల ఉంటారు అప్పుడు అంతా అయిపోయిన తర్వాత సరేలేండి నేను ఆలోచిస్తాను లేదని చెప్పాను అలా కాదు మీరు ఆయనతో ఎప్పుడు చెప్తారంటే నేను ఇంకా చెప్పాలా నేను నిర్ణయం చేయలేదు నేను ఆలోచిస్తాను నేను చెప్పాను సరే ఆలోచించాను ఆయన వెళ్ళిపోయారు తర్వాత నాలుగు రోజుల తర్వాత ఫోన్ చేశారు మీరు చెప్పారా అని నేను చెప్పలేదండి ఎందుకు చెప్పలేదు అంటే నేను చెప్పకూడదని నిర్ణయించుకున్నాను ఎందువల్ల ఎందుకంటే మీరు ఒక సౌమ్య వాతావరణం నుంచి లీగల్ పాయింట్స్ మాట్లాడుతున్నారు హక్కులు లీగల్ రైట్స్ అవి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా ఆ స్థితిలో ఒక సాధువుగా నేను కలుగజేసుకోవడం అనవసరం అని నాకు అనిపించింది అంచేతను and then I am not moving forward. That is how I can change a style. But, if I can change a shape or further change a type of action that means that I cannot change a style for change. silving theуд grosاخ rule means should change a style. If you are changed or related about change. If you are changed a similar aspect of challenges andSaletzen, they are readers. 方 is a particular category for change. There is one category. It's such being of bandhu. Bandhu means of evil behaviors, love scriptures, children, children, children. వీళ్ళు మనవాళ్ళు మన వాళ్ళు అని ఒక పది మందిని అనుకుంటే మిగతా మొత్తం మానవాళ్ళు అంతా కూడా ఏమైపోతుంది పరాయి వాళ్ళు అవుతారు ఈ విధంగా మనుషుల్ని విభాగం చేసుకోవటం ఇది మామూలుగా సమాజ జీవితంలో మనకి తారసిల్లే వ్యక్తులని మనం ఈ కేటగిరీస్ సెవెన్ కేటగిరీస్ చెప్పారు సుహృతు మిత్ర హరి ద్వేష్య మధ్యస్థ ఉదాసీన బంధుషు ఈ ఏడు కేటగిరీల్లోనూ మనం వేస్తాం ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది అదేమిటంటే ముఖ్యంగా రెలిజియస్ మైండ్ ఈ విధంగా పనిచేస్తుంది ఒక రెలిజియన్ వాడు ఉంటాడు అనుకోండి అంటే కొంచెం ఫనటికల్గా ఉంటాను రెలి స్పిరిచువల్ అంటే ఇంక్లూజివ్గా ఉంటుంది స్పిరిచువాలిటీకి రెలిజియసిటీకి చాలా తేడా ఉంటుంది స్పిరిచువాలిటీలో ఇంక్లూజివ్ అంటే ఏమిటి నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను ఇదో పద్ధతి వాళ్ళు కూడా ఇంకో రకంగా ఆరాధిస్తున్నారు అది కూడా దేవుణ్ణి ఆరాధించే పద్ధతే పద్ధతి మారిన మనందరం ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాము మనందరము సోదరులమే అనేది ఇంక్లూజివ్ అదే రిలీజియంలో ఉంటుంది ఎలాగా నేను ఆరాధించే దేవుడే కరెక్టు మరో దేవుణ్ణి ఆరాధించడానికి వీరు లేదు మూర్ఖులు అజ్ఞానులు పాపాత్ములు ఇదే కరెక్ట్ అది అలా ఉంటారు రిలీజియస్ పీపుల్ ఫెమెటికల్ గా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే సమాజాన్ని అంతని కూడా రెండు వర్గాల కింద విడతీసి పెడతారు మనం ఏ మతాన్ని పాటిస్తున్నామో ఆ మతంలో ఉన్నవాళ్ళు పాపులు ఆ మతంలో ఉన్నవాళ్ళు సాధువులు మంచివాళ్ళు ఆ మతం లేని మొత్తం మానవాళ్ళంతా కూడా ఇతర మతాల వాళ్ళు పాపులు వాళ్ళు వాళ్ళు పాపులు మనకి ఇటువంటి ప్రయోగాలు ఉన్నాయి మీకు ఇవి హిందూ ధర్మంలో ఇలాంటివి చాలా తక్కువ కానీ మీకు అబ్రహామిక్ ఫైత్స్ చూస్తే వాళ్ళు అలా విభాగం చేసి పెట్టారు ఇప్పుడు ఉదాహరణకి క్రిస్టియన్ మిషనరీస్ యొక్క లాంగ్వేజ్గా చెప్పాలంటే హీధన్స్ అనే ఒక కేటగిరీ పెట్టారు హీధన్ అంటే ఆ మతాన్ని పాటించని వాళ్ళందరూ కూడా అయోగ్యులు పాపులు వాళ్ళు హీధన్ అదే మీకు ఇస్లామిక్ కల్చర్లో కూడా కాఫీర్ అనే ఒక పదప్రయోగం ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళు ఏ మతాన్ని అనుసరిస్తున్నారో ఆ మతాన్ని అనుసరించని వాళ్ళందరూ కూడా కాఫీర్లు కాఫీర్లు అంటే అయోగ్యుడు పాపులు అని ఈ విధంగా మన మతాన్ని పాటిస్తే వాడు మంచివాడు మన మతాన్ని పాటించకపోతే వాడు అయోగ్యుడు పాపి ఈ విధమైనటువంటి విభాగకరణం అనేది మీకు మామూలుగా ఫెనటికల్ రెలిజియస్ మైండ్ ఉన్న వాళ్ళలో బాగా కనపడుతుంది ఇది కొన్ని సందర్భాల్లో మన హిందూ ధర్మంలో కూడా అప్పుడప్పుడు కొద్దిగా కనపడుతుంది ఉదాహరణకి ఇప్పుడు ఏసుదాసు కృష్ణ దేవాలయానికి వస్తానంటే నువ్వు వస్తే నువ్వు అయోగ్యుడి శ్రీకృష్ణుని దర్శించడానికి నువ్వు రావడానికి వీల్లేదు అని ఒప్పుకోలేదు ఆ విధంగా అతన్ని రావడానికి వీల్లేదని జడ్జి చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ కేటగిరీలో పడతారు సాధుష్ లోపించు వాళ్ళు డిసైడ్ చేస్తారు దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు వాడు డిసైడ్ చేస్తారు ఒకసారి నేను చూశాను ఒక ఆయన దేవుడి దగ్గరికి వెళ్తున్నారు చొక్కా ఉక్కి చేత్తో కొట్టుకు వెళ్తున్నారు ఆయన వెనకాల ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన సిగ్గుబడి చొక్కా ఉప్పలేదు వెయ్యి మంది ముందు చొక్కా ఉక్కి వెళ్ళాలంటే కొంచెం సిగ్గుపడతారు అందరూ ఒకలాగే ఉండరు కదా కొంతమందికి ఇబ్బంది లేకపోవచ్చు సిగ్గుబడి ఉండొచ్చు పాపం ఆయన బిడియం వల్ల అవి ఉండొచ్చు లేకపోతే ఎందుకు దేవుడికి వెళ్ళేప్పుడు చొక్కా ఉప్పితేనేటో ఒప్పకపోతేనేట అలాంటి దృష్టి కూడా అయి ఉండొచ్చు లేకపోతే మరిచిపోయి ఉండొచ్చు గమనించకపోయి ఉండొచ్చు అక్కడ ఉన్న ఒక ఆ అసలు రిలీజియస్ మైండ్ ఉన్నాక ఆయన దేవాలయానికి చెందిన ఆయన ఆయన వెంటనే పౌరుషంగా ఆయన్ని చూసి బుద్ధి తెచ్చుకోద్దా దేవుడి దగ్గరికి వెళ్ళేప్పుడు నీ ముందున్న ఆయన్ని చూసి బుద్ధి తెచ్చుకోద్దా అనేదో అన్నాడు పౌరుషంగా సో ఆయన దృష్టిలో ఆ చొక్కా వృత్తి లోపలికి వెళ్తున్నవాడు మంచివాడు చొక్కా విశేషం లోపలికి వెళ్తున్నవాడు దుష్టుడు పాపి ఈ విధంగా నేనేవో నాలుగైదు దృష్టాన్ని తగ్గుతాను ఈ విధంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మానవ సమూహాలని వ్యక్తులని అలాగా క్యాటగిరీస్లో లో పెట్టేసి వీళ్ళు మంచివాళ్ళు అది ఎప్పుడైతే మీరు కొంతమంది మీకు ప్రాంతీయంగా కూడా అలా ఉంటారు కొంత ఇలాంటి ప్రయోగాలు చాలా తప్పు కానీ అలా అనకూడదు మనం కానీ అలా ఉదాహరణకి ఎలా చెప్పాలో తెలియదు అంటే మన ప్రాంతం చెప్పే ఎగ్జాంపుల్స్ ఉంటాయి కానీ చెప్తే ఎవరికైనా ఇబ్బంది కలుగుతున్నామో అని అభిప్రాయం సపోజ్ ఇలా అన్నారనుకోండి వెస్ట్ కోస్ట్ వాళ్ళు అందరూ యూస్లెస్ ఫెలోస్ అన్నారనుకోండి సబ్మోస్ అలా అంటారు అందుకోండి ఇంకొకటి ఉంది ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడి నుంచి వచ్చే విశాఖపట్నం విశాఖపట్నం విశాఖపట్నం వాడైతే సజ్జనుడు అయ్యి ఉంటాడు అని విశాఖపట్నం వాడు సజ్జనుడు ఒకే వాళ్ళైతే బొంబేవాడు బొంబే వాళ్ళు అందరూ పొగరమవుతున్నారు ఇలా అన్నారనుకోండి అది ఒక ప్రాంతాన్ని బట్టి ఆ విధంగా మనుషుల్ని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని విభాగం చేయడం మతాన్ని బట్టి విభాగం చేయడం వేషాన్ని బట్టి విభాగం చేయడం అంటే వీడి మనస్సులో ఉంటుంది కులబద్ద వీడి మనస్సులో ఉంటుంది ఆ కొలబద్దతోటి కొని చేస్తూ ఉంటాడు భాషను బట్టి విభాగం చేయడం ఏదో ఫలానా భాష మాట్లాడి వాళ్ళందరూ కూడా దుష్టులు పొగరమోతులు అని భాషను బట్టి విభాగం చేయటం అలా ఉండదు మీకు భాష అన్ని భాషల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు ఆపోజిట్ పీపుల్ ఉంటారు అన్ని రకాల వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు తప్పించి ఈ రకంగా విభాగం చేయటం అన్నది అది మనకున్న ప్రజడిస్ అంటారు మన మనస్సులో ఉండే పూర్వ ఫిక్స్డ్ మోషం ఏదైతే భావజాలం ఏదైతే ఉందో అది దాన్ని సూచిస్తుంది తప్ప దాంట్లో సత్యమేమీ ఉండదు ఈ విధంగా సాధుష్పపిచ పాపేషు ఇలాగ మానవులు విభాగం చేసి కూర్చుంటారు ఇది సమాజంలో ఉండే లక్షణం ఇది తప్పు ఇలా విభాగం చేసుకునేవాళ్ళు సంసారులు మరి యోగి యుక్తుడు ఎలా ఉంటాడు విశిష్యతే సమబుద్ధి ఇన్ని రకాల కేటగిరీలు ఉండి కూడా లౌకికుల చేత గ్రహింపబడుతూ ఉండి కూడా ఎవడైతే సమబుద్ధిగా ఉంటాడో వాడే విశిష్యతే విశిష్టమైన యోగి గొప్పవాడు ఆ యుక్తుడు అనదగ్గవాడు ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికి యోగ్యమైన యోగ్యత గలవాడు అని ఆ శ్లోకం దాన్ని నేను స్థూలంగా ఇప్పుడు మీరు ఈ విధంగా మనుషుల్ని ఇలా వర్గీకరణ చేయటం వర్గాల మీరు మనస్సులో భావన చేయటానికి మూలమేమిటి ఎందుకు అలా చేస్తున్నారు అంటే మీ దృష్టి ఎక్కడ ఉంది ఇప్పుడు ఒక మనిషి ఏదో పని చేస్తూ ఉంటాడు ఆ వాడు చేసే పనిని చూసి వీడు యోగ్యుడు వీడు అయోగ్యుడు అని పనిని చూసి నిర్ధారణ చేస్తారు వాడు చీపురు పట్టుకు చూస్తున్నాడు అనుకోండి వాడు అయ్యేవాడు సంహవ్ వాడు తక్కువ వాడు అని వీడేమో అంచనా వీడు అంచనా వేస్తాడు బ్యాంకులో కూర్చొని నోట్లు లెక్క పెడుతున్నాడు అనుకోండి వాడు చేసే పనిని బట్టి వీడేదో చాలా గొప్పవాడు అని అంచనా వేస్తాడు ఆ చీపురు బట్టి తుడిచేవాడు ఆనెస్ట్ లేబర్ చేసి తన జీతం తీసుకుని తన ఇంటికి వెళ్లి పవిత్రంగా జీవిస్తూ ఉండుండొచ్చు ఈ బ్యాంకులో నోట్లు లెక్క పెట్టివాడు కొంత దొంగతనము కరప్షను లంచాలు ఇలాంటివి వాడు చేస్తూ ఉండుండొచ్చు కాబట్టి మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఆ పనిని బట్టి మనుషులను కేటగరైజ్ చేయటం తప్పు కానీ అలా కేటగరైజ్ చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది వాళ్ళు మాట్లాడిన మాటను బట్టి కేటగరైజ్ చేస్తారు అయా నమస్కారం అంటే ఆ వీడి మంచివాడిని ఆషాఢభూతను ఉంటారు అయా నమస్కారం అంటారు కానీ వాళ్ళ హృదయంలో మోసాలు ఉంటాయి పై మాటను బట్టి మీరు దృష్టి మాట మీద దృష్టి పెట్టి వీళ్ళని మీరు కేటగరైజ్ చేస్తే అది తప్పు కదా ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి వాళ్ళ భాషలో మాట్లాడితే వాళ్ళు మహానందపడుతుంటారు అందుకోసం వెళ్ళిపోయి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ భాషలో మాట్లాడేసి వాళ్ళకి తర్వాత మోసం కూడా చేస్తారు సో ఈ విధంగా మీ దృష్టి మాట ఉందనుకోండి అప్పుడు కూడా ఈ కేటగిరీస్ తప్పవు ఈ ద్వంద్వలు తప్పవు కొంతమంది ఎదుటివాడి దేహాన్ని చూసి రంగుని చూసి రూపాన్ని చూసి వాడిని కేటగరైజ్ చేస్తారు ఇప్పుడు నల్లగా ఉన్నాడు అనుకోండి అదే యూస్లెస్ అని అంటారు తెల్లగా ఎర్రగా బుర్రగా తెల్లగా ఉన్నాడు అనుకోండి వీడు చాలా గొప్పవాడు అని అనుకుంటా ఇప్పుడు ఈ మధ్యన అమెరికా ప్రెసిడెంట్గా ఒక నల్ల జాతి ఆయన వచ్చాడు వాళ్ళు అమెరికాలో ఉండే తెల్లవాళ్ళు ఆయనకు ఓటు వేశారు ఆయన మీద పోటీ తెల్ల ఆయన ఓడిపోయాడు తెల్లవాళ్ళు ఓటు వేస్తారంటే ఆ దేహం యొక్క రంగుని బట్టి వాళ్ళు జడ్జి చేయడం మానేశారు కాబట్టి ఓటు వేసుకోగలిగా ఆయన ఎగ్గలిగాడు లేకపోతే వీళ్ళు ఎగ్గలుగుతాడా నెగ్గలే అంటే వాళ్ళు అంతటి ఆ ఉన్నత స్థితికి చేరుకున్నారన్నమాట గత రెండు సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైము వాళ్ళ దేహము యొక్క రంగుకి ఓటు వేయకుండగా మనిషి యొక్క క్యారెక్టర్కి ఓటు వేశారు చూసారా కాబట్టి వీడి దృష్టి ఎక్కడ ఉంది దేహం యొక్క రంగు మీద లేకపోతే కొంతమంది జెండర్ ఉంటుంది ఆ జెండర్ ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పురుషుడైతే వాడు యోగ్యుడు స్త్రీ అయితే యోగ్యురాలు కాదు అని వాళ్ళు జడ్జి చేసుకూ పెడతారు కొంతమంది విమెన్ సెలబరేషన్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమిటి మగ పురుగైతే పనికిరాదు అన్నట్టుగా వాళ్ళు ఉంటారు అది అది తప్పే ఆ రకమైన కేటగరైజేషన్స్ ఉంటాయి నేను అది ఎరుగుతాను వాడు మగవాడు కదా వాడు దుష్టుడే అయ్యి ఉంటాడు వేసేయని వాడి మీద రాళ్ళు అనే లెవెల్లో వాళ్ళు ఉంటారు అది తప్పే కాబట్టి జెండర్ మీద దృష్టి ఉందనుకోండి అటువంటి ద్వంద్వాలు వస్తాయి కాబట్టి మీ దృష్టి ఎక్కడుంది చూడండి మరి ఎక్కడ ఉండాలి ఈ సమబుద్ధి అన్నారే వాడి వాడి దృష్టి బుద్ధి అంటే దృష్టి సమదృష్టి అన్నా సమబుద్ధి అన్నా ఒకటే వాడి దృష్టి ఎక్కడ ఉంటుంది సమ అనేది ఉంటుంది అనే పదం భగవద్గీతలో చాలా తరచుగా వస్తుంది శ్రీకృష్ణుడు చాలా ప్రేమతో ప్రయోగించే మరో పదం దీని మీద రీసెర్చ్ కూడా ఉంది ఎన్నిసార్లు సమాని ప్రయోగించాడు అనేదో కౌంట్లు అలాగ ఉన్నాయి సో ఈ సమ అంటే శ్రీకృష్ణుకి చాలా ఇష్టం ఎక్కడైనా సరే సమత్వం ఎక్కడ ఉంటుందో అదే యోగము సమత్వం యోగ వచ్చిందట ఇప్పుడు మీరు ఆలోచించండి ఇలా ఇలా నడువు కూర్చుంటే యోగమా లేకపోతే ఇలా నిటారుగా కూర్చుంటే యోగమా నిటారుగా కూర్చుంటే యోగం ఎందుకంటే సమత్వం వచ్చింది చూడండి ఇప్పుడు కాళ్ళు రెండు ఉన్నాయి ఒక ఆయనకి రెండు కాళ్ళు కరెక్ట్ లెంగ్త్ ఈక్వల్ లెంగ్త్ ఉన్నాయి ఇంకొక ఆయనకి ఒక కాలు పొట్టి ఒక ఆలు పొడుగు అంటే అర్థం ఏంటి ఆయన ఆయన కుంటివాడు అని అర్థం కుంటితనం అలాగే ఉంటుంది ఎక్కడైతే సమా వైషమ్యం వచ్చిందో అక్కడ మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వచ్చేసింది కొంతమందికి ఒక చెవి వినపడుతుంది రెండో చెవి వినపడదు అదే ఒక హ్యాండిక్యాప్ అయిపోతుంది ఓ కన్ను కనపడుతుంది రెండో కన్ను కనపడదు హ్యాండిక్యాప్ అయిపోతుంది తర్వాత సపోజ్ మీరు ఆలోచించండి ఒక ఆయనకి ఒక కన్ను పెద్దది రెండో కన్ను చిన్నది ఉందనుకోండి అది రో సుందరం అంటారా దాన్ని అండరు మరి సౌందర్యం అంటే ఏమిటి సౌందర్యం రెండు కళ్ళు ఒకే సైజులో ఉంటే సౌందర్యం అలాగే ఒక ఒక కన్ను పిల్లి కన్ను ఒక కన్ను మామూలు నల్లాగాను ఒక కన్ను బ్లూ గాను ఉందనుకోండి అది ఎలా ఉంటుంది సౌందర్యం రెండు ఒకే కలర్లు అయితే రెండు బ్లూ లేకపోతే అయితే రెండు హనీ తేనె రంగు అలా ఉంటే శోభ కానీ ఉండాలి సపోజ్ మీరే ఆలోచించండి ఓ చెవి కొంచెం దొప్పలా పెద్దది ఇంకో చెవి కొంచెం చిన్నది ఉందనుకోండి ఎలా అవుతుంది బాగుండదు అలాగే చేతులు కూడాను ఒకటి సన్నగా తోటపూరకాళ్ళ ఉండి రెండోది మంచి బలంగా ఉందనుకోండి దాన్ని ఏమంటారు కాబట్టి సౌందర్యం ఉండాలంటే కూడా సమత్వం సర్వత్రా ఉండాలి శ్రీకృష్ణుడు దేహం దగ్గర కూడా సమత్వాన్ని చెప్పాడు ఆయన సమకాయ శిరోగ్రీవం ధార ఎన్నచలం స్థిర స్థిరంగా కూర్చోవాలి దేన్ని కదలచకుండా ఉంచు దాన్ని సమకాయ శిరోగ్రీవంగా పెట్టు అని చెప్పాడు కాబట్టి ఫిజికల్ లెవెల్లో కూడా సమత్వం ఉంది అయితే మనం ఇక్కడ మాట్లాడుతున్నది బుద్ధి సర్వత్రా కూడా సమత్వాన్ని అలా బిల్డప్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఎవరిని ఇన్ని భేదాలు వీళ్లలో ఉంటే సుహృతు మిత్ర అరి ఉదాసీన ద్వేష ఇన్ని భేదాలు ఉంటూ ఉంటే సమత్వాన్ని చూడడం ఎలాగా అంటే చూడండి లేని సమత్వాన్ని చూడమని పాఠం కాదు ఉన్న సమత్వాన్ని గుర్తించమని పాఠం నీ దృష్టి ఎక్కడ మీరు ఎక్కడుంది నువ్వు క్రియను చూస్తున్నావా భాషను చూస్తున్నావా దేహం యొక్క రంగు చూస్తున్నావా లేకపోతే హెయిర్ స్టైల్ చూస్తున్నావా డ్రెస్ చూస్తున్నావా అలా ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే చొక్కా దొరుకుంటే వాడు అయోగ్యుడు అని నిర్ధారం చొక్కా దొరుకుకోకుండా ఖండువా భుజం మీద వేసుకుంటే వాడు యోగ్యుడు అని అనుకుంటారు అలా అలా కూడా ఉంటారు కొంత ఆర్థడాక్సీలో మీకు అటువంటి ఇష్యూస్ కొన్ని కనపడతాయి కాబట్టి వాడు ఏం చూస్తున్నాడు డ్రెస్ని చూస్తున్నాడని అర్థం అలాగే జెండర్ని చూస్తున్నారా అవేవి చూడకూడదు మరి దేనిని చూడాలి తత్వం దగ్గరికి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా మీరు ఆ ఇన్నర్యాలిటీ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇది ఎలాగంటే మీరు బంగారపు ఆభరణాన్ని కొనడానికి వెళ్ళారు సరే మీరు నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటున్నారా కంకణం కొనుక్కోవాలనుకుంటున్నారా అది చూస్తుంటారు తర్వాత నెక్లెస్లు ఏవో ఇరవై ముప్పై రకాలు ఉంటే ఏదో ఒకటి కొనేరు మీ మనస్సుకి నచ్చింది కొంటారు ఆ డిజైన్ చూసుకుంటారు తప్పేన లేదు కానీ అల్టిమేట్గా ఏం చూస్తారు డిజైన్ అంతా చూడడం అయిపోయిన తర్వాత ఇది బంగారము యొక్క దారి సత్తా ఎంత అది మేలిమి బంగారం అవునా కాదా అని చూస్తారా లేకపోతే మేలిమి బంగారం అయినా కాకపోయినా పర్వాలేదండి డిజైనే ముఖ్యం అన్నట్టుగా కాబట్టి డిజైన్ చూసినా కూడా మీరు డిజైన్ దగ్గర ఆగిపోతే వాడు తెలివి తక్కువ వాడు అని అర్థం డిజైన్ దగ్గర ఆగిపోకూడదు మరి ఏం చేయాలి దాని బంగారం క్వాలిటీ ఏమిటి అది మేలుమి బంగారం అవునా కాదా అనే సంగతిని గమనించాలా లేదా అది చూడాలా ఏదైనా కూడా అలాగే చూసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ షాప్కి వెళ్ళారనుకోండి చక్కగా మెరిసిపోతే పచ్చగా ఎర్రగా ఎవో స్వీట్లు ఆ రంగు చూసుకుంటారా లేకపోతే దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ ఏమిటి అది క్వాలిటీ ఏమిటి ఆ నెయ్యి ఎటువంటి నెయ్యి వాడారు శుద్ధమైన అవునా కదా అది చూసుకోరు అలాగే మనిషిని చూసినప్పుడు మీరు ఆ బంగారం ఆభరణం కొన్నప్పుడు బంగారం మీద దృష్టి పెట్టినట్టుగా మనిషి దగ్గరకు వచ్చేపటికి బంగారం ఏమిటి ఆ ఉపాదానం ఏమిటి అంటే ప్రతి మానవుడు కూడా చిన్మయుడే అని గుర్తించాలి అది తత్వం మీరు వాడు సుహృద్ కావచ్చు మిత్రుడు కావచ్చు అరి కావచ్చు ద్వేషుడు కావచ్చు పైన కానీ లోపల వాడు అల్టిమేట్ గా తత్వం దగ్గరకు వచ్చేప్పటికి చిన్మయుడే కాబట్టి మీరు ఆ సకల ప్రాణులు చిన్మయ తత్వములే అని అక్కడికి వెళ్ళి ఆ లోతుకు వెళ్ళి చూడగలిగితే దానిని సమబుద్ధి అని అంటారు దీన్నే ఇప్పుడు ప్రతి మానవుని యొక్క ఇప్పుడు ప్రతి నగ ఉందనుకోండి నగ యొక్క ఆకారము దాని డిజైను దాని యొక్క శోభ అందము ఫ్యాషను అవన్నీ వేరు కానీ వాటన్నిటికంటే లోతుకి మీరు వెళ్ళినప్పుడు నగలన్నీ కూడా తత్వంలో ఒక్కటే అదేవిధంగా పైనుండేటువంటి సందర్భాన్ని బట్టి వాడిని మీరు మిత్రుడని శత్రు అని విభాగం చేస్తే చేయవచ్చు కానీ తత్వంలో కనుక మీరు వెళ్ళగలిగితే వాడు చెన్మయుడు మీ హృదయంలో మీ మీ స్వరూపమేమిటి దేహము మనస్సు ఇంద్రియములు మీ స్వరూపం కాదు మీ స్వరూపం ఏమిటంటే ఆ చిత్ ఆ ఎరుక ఆ జ్ఞప్తి దట్ దట్ అవేర్నెస్ అఫ్ సల్యూట్ అది మీ స్వరూపం ఆ చైతన్యం ఆ ఎరుక మీ స్వరూపము ఆ ఎరుక ఆ స్వరూపం మీద ఈగో ఈ ఘటం వంటి ఒక ఉపాధి ఉంది శంకరులో దృష్టాంతం చెప్పారు నానాద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం అని ఒక దృష్టాంతం చెప్పారు ఓ కొండకి ఐదు చిల్లులు చేసి చక్కటి దీపం వెలిగించి ఆ కుండ దానిని బొరిగించారు అనుకోండి ఈ ఐదు చిల్లులలోంచి కాంతి కిరణాలు వస్తూ ఉంటాయి మనం అలాంటి వాళ్ళం ఈ దేహము ఇది ఓ కుండ ఈ ఐదు చిల్లులు ఏమిటి కళ్ళు చెవులు ఈ జ్ఞానేంద్రియములు పంచ జ్ఞానేంద్రియముల ద్వారా ఆ లోపల ఉండే ఎరుక అది బయటికి చిమ్ముతోంది ప్రకాశం అంచేతనే రూపాలన్నీ ప్రకాశిస్తున్నాయి శబ్దాలన్నీ ప్రకాశిస్తున్నాయి ఆ ఎరుకలో కాబట్టి ప్రతి మనిషి కూడా వెలిగే దీపం మీద బోర్లిగించిన కొండ లాంటివే ప్రతి మనిషి కూడా అంతే ఆ కుండ కొన్ని సందర్భాల్లో కుండ అందంగా ఉండొచ్చు కుండ మరొకటి అందంగా లేకపోవచ్చు కుండ వంకర తెంకరగా ఉండొచ్చు లేకపోతే మంచి షేప్లీగా ఉండొచ్చు బట్ కుండ లోపల ఉన్న దీపం కాబట్టి మీరేం చూస్తారు కుండను చూస్తారా కుండ లోపల దీపాన్ని చూస్తారా కొండ లోపల దీపాన్ని చూస్తే మీరు సమబుద్ధి కుండను చూస్తే మీరు విషమ బుద్ధి ఇది కూడా దీనికి ఘటము అని పేరు ఘత ఘటమే సాయి రమత్ అంటే ఏదో పాట మీరు వినలేదు ఇక్కడ ఘతము అంటే దేహం సాయి అంటే ఈశ్వర అని అర్థం ఈశ ఈషరగేస్తే సాయి అవుతుంది సో కాబట్టి మీరు ప్రతి ఘటంలో ప్రకాశించే ఆ చైతన్య దీపాన్ని చూస్తారా దాని పేరే ఆత్మ దానికే మరో పేరుంది ఈశ్వర జ్ఞాన జ్ఞానము అనే సందర్భంలో దేనిని ఆత్మాంటము భక్తి అనే సందర్భంలో దానినే ఈశ్వర అని అంటారు పేరు మార్పు ఇంకా మరేం కాదు ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది ఎవడినే ఆఫీస్లో ఆఫీసర్ అంటారో ఇంటి దగ్గర యజమాని అంటారు వాడినే ఇంకో పేరు మార్చేరు కాబట్టి మనిషి మారిపోయి అలాగే దేనిని భక్తి అనే సందర్భంలో ఈశ్వరుడు అంటారో దానినే మరొకటి కాదు దానినే జ్ఞానము అనే సందర్భంలో ఆత్మ అంటారు కాబట్టి మీకు భక్తిలో చెప్పాలనుకోండి ఎలా చెప్తాం వాడి హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి నువ్వు చూడు ఆ ఈశ్వరుడి చుట్టూ ఉండే ఉపాధిని చూడకాయ నువ్వు ఆ హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి చూడు ప్రతివాడి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడా రావణాసురుడి హృదయంలో ఎవడున్నాడు ఈశ్వరుడున్నాడు రాముడి హృదయంలో ఎవడున్నాడు ఈశ్వరుడున్నాడు శ్రీకృష్ణుని హృదయంలో ఏ ఈశ్వరుడున్నాడో అర్జునుని హృదయంలో కూడా అదే ఈశ్వరుడున్నాడు కాబట్టి నువ్వు ఆ పైనటువంటి ఆ కవర్ చూడకు లోపల ఉండే తత్వాన్ని చూడు అప్పుడు నువ్వు సమబుద్ధివి అవుతావు అని పాఠం అది సమబుద్ధిని విశిష్యత ఇప్పుడు ఒక ఆయన వైదికుడు మంచి పుణ్యాత్ముడు వచ్చి అయా మాట ఆత్మతత్వాన్ని బోధించండి నేను అడిగారు అనుకోండి ఏం చెప్తారు మీరు తత్వమసి అని చెప్తారు ఆ పరమాత్మ నీవే అని చెప్తారు ఒక క్రిమినల్ జైలు నుంచి విడుదలై వచ్చినటువంటి ఒక క్రిమినల్ అయా మీరు ఆత్మతత్వాన్ని బోధించండి అని అడిగారు అనుకోండి ఏం చెప్తారు మీరు ఇంకే మార్చి చెప్తారా వచ్చిన క్రిమినల్ అని చెప్పేసి మార్చి చెప్తారా చెప్పరు తత్వమసి అని ఒక ఎల్టీటీఈ అయినా ఎల్టీటీఏ అని ఒకటి ఉంది కదా ఆయన అది విదిరిపెట్టేసి రహస్యంగా ఉంటూ నా దగ్గరికి వచ్చాడు వస్తే నన్ను వేదాంతం చెప్పన్నాడు ఇప్పుడు నన్ను ఏం చెప్పాలంటారు ఆయనకి తత్వమసి చెప్పాలా లేదా ఏం చెప్పాలి నేను తత్వమసియే చెప్పాను ఆయన తత్వమసియే నేర్చుకోవాలి లేదా